స్తోత్రం ప్రభావ పరిశుధర ఏస మీకు స్థుతులు స్తోత్రాలనైనా అబ్రహాం ఈ సాకు యాకోబ్ల గొప్ప దేవ మీకు వదనాలు తండ్రి ప్రభావా అనేక పరియాలు మీరు మాతను మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తాయి మీకు ఎంతో వననాలను అయినా ప్రభావ మేము అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చింటున్నాం ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీరు మాతోని మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయినా మరి విశేషంగా తండ్రి కొన్ని వారాల నుంచి ప్రభావ కొన్ని నెలల నుంచినైనా మీరు మాతో ముఖ్యమైన విం మాట్లాడుతున్నారు ప్రవ్వా ఆ బైబిల్లోని కొన్ని ముఖ్యమైన ఆ యొక్క మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి అవి మాకు ఆసక్తిగా ఉన్నాయి ప్రవ్వా అవి మాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి ప్రవ్వా అవి ఇంతకుముందు విననట్ వాక్యాల ఉంటున్నాయి ప్రవ్వా కానీ మేము అంత గొప్ప వాళ్ళ మేము కాదునైనా మీరు వాటిని మా కొరకు ఎందుకు బయలుపరుస్తారనే విషయాన్ని మేము అర్థం చేసుకోవాలా ఏ ఇందు నిమిత్తము ఏ పని ఇవన్నీ మీరు మాకు చూపిస్తున్నారో వాటిని మేము గ్రహించలాగన ఆ పని నిమిత్తమై మేము నిమగ్నమై ఉండేలాగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక ప్రాంతాలలో ప్రవ్వ మర్మములతో కూడిన బోధ అనే అంశంలు మనం వింటూ ఉంటాం ప్రవ్వ కానీ ప్రవ్వా ఎందు నిమిత్తమై ఆ వాక్యాలు వాళ్ళకి చెప్పబడ్డాయో వాళ్ళు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు నాయన మేము ఆ రీతిగా ఉండకుండా ప్రభావా ఈ వాక్యానికి తగ్గినట్లు మేము జీవించాలా అనుభవపూర్వకంగా ఆ వాక్యాన్ని ప్రకటించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికీ దయచేసి మీరే మహిమ పొంది మీరు ఆఖరవారు సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుచున్నాం తండ్రి ఒక అంశంను ధ్యానిస్తా ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయం ఈ యొక్క అధ్యాయంలోని వాక్యాలను మనము ధ్యానిస్తా ఆమోసు అనేవాడు ఒక గొర్రెని ఆసుకుంటే పామరుడు పామరుడు అంటే చదువులేని వాడు చదువు బొత్తిగా చదువుకోకుండా ఉంటారు కదా వాళ్ళని పామరులు అంటారు ఆమోసు ఒక గోసి తప్ప అతని శరీరం మీద ఏ వస్త్రము లేదు అతను ఏ కాలేజీకి పోయి చదువుకున్నవాడు కాదు ఏ బైబుల్ కాలేజీ పోయిన వాడు కాదు అతనికి గమలియేలు వంటి గొప్ప బోధకుడు అసలేడు పౌలుకున్నట్లు కానీ దేవుడు ఆమోసుతో మాట్లాడుతున్న విషయాలను మనం విన్నప్పుడు పామరుడైన ఆమోసు అర్థమవుతున్నాయి కానీ బైబుల్ జ్ఞానము బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన మనకు ఎందుకు ఇవి అర్థం కావు అంటే ఆమోసుకు ఉన్నదేంది నీకు లేనిదేంది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఏడవ అధ్యాయంలో ఆమోసునకు దేవుడు ఒక దర్శనం అనుగ్రహించిడు ఆమోసుకో ఆ దర్శనం అర్థమవుతుంది కానీ మనకు కూడా అర్థం కావాలా ఎందుకంటే ఆమోసు మీద ఉన్న ఆత్మ మన మీద కూడా ఉన్నది నువ్వు అది విశ్వసిస్తే ఈ వాక్యాలు నీకు అర్థమవుతాయి నా మీద పరిశుద్ధ అభిషేకం ఉంది నాకు కృపవారులు ఉన్నాయని చెప్పినప్పుడు ఈ వాక్యాలు ఎందుకు అర్థం కావు అంటే నీ మీద వేరే ఒక అభిషేకం ఉంది ఈ రోజు అలా చూస్తా ఉన్నాము ఆ మోసకరమైన అభిషేకము క్రైస్తవ సంఘాలలో ఉంటుంది ఎందుకో తెలుసా మోసము తాండవిస్తుంది ఎన్నోసార్లు మనము బైబుల్ వాక్యాలకి వాక్యాలతో పోల్చుకొని వాటిని చూసినాం ఈరోజు క్రైస్తవ సంఘంలో ఉన్నది మోసబుచ్చు అభిషేకం సరే దాని విషయంగా మనం దీర్ఘంగా ధ్యానించేది కాదు కానీ దేవుడు మనకు మరీ ఆసక్తికరమైన ఈ యొక్క ఏడవ అధ్యయంలోని అంశాన్ని చూపిస్తున్నాడు దాన్ని మనము ధ్యానించక తప్పదు ఏడవ అధ్యాయంలో దేవుడు ఆముస్తో మాట్లాడుతున్నాడు ఏడవ అధ్యాయము ఏడవ వచనం మరియు యోహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరిచెను ఏసు ప్రభువు గురించి మనం ధ్యానిస్తున్నాం యేసు ప్రభువు ఈ యొక్క దర్శనంలో ఆ యొక్క చక్కగా కట్టబడ్డ గోడ ఇవన్నీ చిహ్నపరంగా చెప్పబడ్డ వాక్యాలు చక్కగా కట్టబడ్డ గోడ అంటే చక్కగా కట్టబడిన గోడలు కూడా ఉన్నాయి ఆ రీతిగా అర్థం చేసుకోవాలా ఏశ్వరం అంటున్నాడు నేను గొడలకు మంచి కాపరిని అన్నాడు అంటే ఎందుకు చెప్పాడు మంచి కాపరిని చెడ్డ కాపరి కూడా ఉన్నాడు నేను నిజమైన అనడా అంటే చెడ్డ అబద్ధమైన ద్రాక్ష కూడా ఉన్నది లేకపోతే ఆయన చెప్పడు కాబట్టి ప్రతి విషయము ఆయన ఎందుకు చెప్తున్నాడు మనల్ని హెచ్చరించడానికి వరకు ఇంకొకటి కూడా ఉన్నది చక్కగా కట్టబడ్డ గోడ అంటే చక్కగా కట్టబడని గోడ కూడా ఉన్నది అంటే అది కూలిపోతుంది గోడ ఎప్పుడు చక్కగా కట్టబడదు దాన్ని పునాది సరిగా లేకుంటే అది చక్కగా కట్టబడదు దాన్ని మటపు గుండుతో అనే విషయమే మనం ధ్యానించాం క్రైస్తవ సంఘాలలో మటపు అంటే అర్థం కాదు వాళ్ళకి మట్టపు గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎవరు దేవుడు మేస్త్రి వాళ్ళ ఇక్కడ మనకి గోడ మీద మటపు పట్టుకొని ఎందుకు నిలబడ్డాడు దేవుడు అది మరి విశేషంగా చక్కగా కట్టబడ్డ ఆ యొక్క గోడ గురించి మనం ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుంచి ఇక్కడ నీ జీవితము చక్కగా కట్టబడ్డ గోడ వల్లే ఉండాలా అన్న విషయాలు మనం ఎన్నో వాక్యానుసారంగా చూసినాం చక్కగా కట్టబడ్డ గోడకి మనం అందరం సాదృశ్యం ఎందుకంటే నీ పునాది దేని మీద ఉంది ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికలో చూసిన కొంతకాలం క్రిందట నీ పునాది ప్రవక్తలు వేసిన పునాది అపోస్తలు వేసిన పునాది అని బైబిల్ చెప్తుంది ఆ ఆ పునాది ఎవరు ఆ రాయి ఎవరు ఆ రాయి క్రీస్తే ఆ బండ క్రీస్తే మూలకు తల అన్న విషయం మనం ధ్యానించినాం ఆ రాయి ఏసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఏసు ప్రభు అనే పునాది మీద నువ్వు చక్కగా కట్టబడలా అన్న విషయాలు మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం నువ్వు చక్కగా గట్టబడితేనే నీకు శిరస్సులాగా ఆయన నిలబడి ఉండగలడు నీ మీద నీ జీవితంలో ఆయన అధిపతి ఉండగలడు అంటే గోడ మీద నిలబడి ఉండడైనా మట్టభు గుగుండు ఎందుకు చక్కగా గట్టబడ్డ గోడ మీదనే ఉండగలరు ఎవరన్నా ఎందుకంటే నువ్వు ఈ యొక్క ఈ కో ఈ యొక్క కావలిగా కాయాలా అంటే నువ్వు ప్రాకారము మీద నిలబడాలంటే ప్రాకారం బాగా కట్టబడాలా ప్రాకారం అంటే గోడ పెద్ద గోడ దాని మీద నీ జీవిత కాలం నువ్వు కావలి వాణి వాళ్ళే ఉండాలా అన్న విషయాలే మనము కొన్ని నెలల నుంచి ఇక్కడ ధ్యానిస్తున్నాం కావలివాడు దివారాత్రములు దాని మీద తిరుగుతూ ఉంటాడన్న విషయం మనం ధ్యానించినాం కొన్ని వారాల నుంచి ఎందుకు వాడు దివారాత్రంలో తిరుగుతూ ఉంటాడు పట్టణం మీదకి ఏ ఉపద్రం రాబోతుందో ఎటువంటి శ్రమ రాబోతుందో అది వాడు చూడాలా చూసి సింహము వల్లే కేక వెయ్యాలా అన్న విషయం మనం కొన్ని వారం ధ్యానించినాం కొన్ని వారాల క్రితం ధ్యానించినాం కాబట్టి చక్కగా కట్టబడ్డ గోడ నీ జీవితానికి సాదృశంగా ఉంది ప్రవక్తలు వేసిన పునాది అపోసులు వేసిన పునాది మీద నీ జీవితం కట్టబడకపోతే నువ్వు చక్కగా కట్టబడ్డ గోడవు కావు నువ్వు చక్కగా కట్టబడకపోతే నీతో పాటు నీ ప్రభువు ఉండలేడు మన ప్రభువు ఉండలేడు కాబట్టి చక్కగా కట్టబడాలా అన్న విషయమే మనం అర్థం చేసుకుంటున్నాం ప్రవక్తులు శిష్యులు వేసిన పునాది నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా వేరే ఒక పునాది మనం ఇయ్యద్దు ఈరోజు వేస్తున్న పరిస్థితి అదే క్రైస్తవ సంఘం ఎందుకు చెడిపోయింది అంటే వాళ్ళు వేరే ఒక పునాది వేస్తున్నారు ఈ రోజు దేవుడు నాకు స్పెషల్ గా బయలుపరచిండు అది వేరే పునాది ఎక్కడికెళ్ళి బయలుపరచిండు దేవుడు దర్శనితిగా మాట్లాడిండు కలల రూపకంగా మాట్లాడి అది వాక్యానికి అనుగుణంగా ఉందా లేకపోతే వేరే ఒక పునాది మనుషులు వేసే పునాది లేక వేరే ఒక అగ్ని అర్పించిరి అర్పించిండ్రా అహరోను కుమారులు ఎవరు వాళ్ళు వాళ్ళు అర్పించింది వేరే ఒక అగ్ని అన్యా అగ్ని అని బైబిల్లో దేవునికి అర్పించాల్సింది ఒకటి ఉంది వాళ్ళు అర్పించింది వేరే ఎవరు వాళ్ళు యాజకులే కాబట్టి తండ్రి ఏ రీతిగా అర్పిస్తుండ్రో కుమారులు ఆ రీతిగా ఎందుకు అర్పించలేకపోయినారు వాళ్ళు కట్టబడిన జీవితాలు వేరే వాళ్ళు ఉన్న పునాది వేరేది అపోస్ట్ల పునాది నుంచి నువ్వు తప్పించుకోవద్దు ప్రవక్తలు పాత నిబంధన కాలంలో వేసిన పునాది నుంచి నువ్వు తప్పించుకోవద్దు నీ జీవిత విధానం అది దాని మీద నువ్వు చక్కగా కట్టబడాలా లేకపోతే ఏమైతుంది చూడండి యోహోవా ఆమోజు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు సరే మట్టపు గురించి మనం ధ్యానించిన కొంతకాలం మట్టపు గుండు ఏసులోకి సాదృశ్యం ఆయన నీతికి సాదృశ్యం ఆయన తీర్పుకు సాదృశ్యం ఆయన నిన్ను లెక్క అడగబోతున్నాడు నీ లెక్కకు సాదృశ్యం మటపు గుండు అంటే కొలత అది స్కేల్ అది కాబట్టి నీ జీవితాన్ని కొలుస్తున్నాడైనా నీ జీవిత విధాన్ని కొలుస్తున్నాడు కాబట్టి నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఆ మటపు కొలత చెప్పబోతుంది కానీ చక్కగా కట్టబడ్డ గోడ మటుకు కొలుస్తే చక్కగా ఉంది లేకుంటే చక్క గుండెని ఎట్లా తెలుస్తుంది దేవుడు నిన్ను కొలిసినప్పుడు నిన్ను లెక్క అడిగినప్పుడు ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలా కదా కానీ చక్కగా కట్టబడితే నీకు లెక్క ఉండేది ఎందుకో తెలుసా రోమి రాష్ట్ర పత్రిక మనం చూస్తాం క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధయూ లేదు నువ్వు దాని నుంచి విడుదల పొందుతున్నావు ఎందుకు ఆయన మన శిక్షని అనుభవించిండు కాబట్టి మనకు విడుదలనిచ్చిండు నువ్వు క్రీస్తు చేసినందు ఉండకపోతే నీకు శిక్ష నువ్వు క్రీస్తు చేసినందు ఎప్పుడు ఉంటావు ఆయన పునాది మీద కట్టబడితేనే ఆయన మీద ఉండాలా ఆయన పునాది మీద నువ్వు ఉండాలా నీ జీవితం జీవిత కాలము నువ్వు దాని మీద కట్టబడాలా నువ్వు గోడలాగా తయారు కావాలా కొంతకాలం తర్వాత గోడ మీద కావాలి వాళ్ళు అలాగే తయారు కావాలా ఈ వాక్యాలన్నీ మనం చూశనం కానీ తొమ్మిదవ వచనంలో దేవుడు తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఆయన మటపు వేసినప్పుడు ఏం జరిగిందన్న విషయమే తీర్పుకు సంబంధించింది దేవుడు ఇసాయిల్ పెదల మధ్యలో వేస్తున్నాడు ఇస్సాల్ దేవుని ఇస్రాయేలు అని మనం ఎక్కడ చూస్తాం క్రైస్తవులే దేవుని ఇస్రాయెల్ అని ఎక్కడ చూస్తాం దళితుల రాష్ట్ర ఆత్మీయ ఇస్రాయేల్ దేవుని ఇస్రాయేల్ అని మనకు పేరు పెట్టిండు దేవుడు నిజమైన ఇస్రాయల్ మనకు పేరు పెట్టిండు కాబట్టి ఇది మనకు సంబంధించిన విషయాలు క్రైస్తవుల మధ్యలో మటపు దించేస్తున్నాడు దేవుడు ఆయన తీర్పు దినం గురించి మనం సిద్ధపడుతున్నాం ఇస్రాయిల్ మధ్యలో మటపు గుండు ఏం జరిగింది ఇస్రాయిల్ రెండు గుంపులుగా విడిపోయినారు అన్న విషయం మనం అక్కడ చూస్తాం తొమ్మిదవ వర్షంలో నేను ఇక మీదట దాటిపోను వారి దగ్గరికి నేను రాను వారిని విడిచిపోతున్నాను ఇస్సాకు సంతతివారు వారు ఏర్పర్చిన ఉన్నత స్థలంలో పాడైపోవును ఈ వాక్యం మనం మనం చూసినాం ఇస్సాకు సంతతి వారు ఉన్నత స్థలంలో పాడైపోవును దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఇస్సాకు సంతానం వారు అబ్రామ్ సంతానం ఇస్ కదా అబ్రామ్ సంతానమైన ఇస్సాకు సంతానమైన కదా అది ఆత్మీయమైన సంతానమా శారీరకమైన సంతానమా అది గళితుల రాష్ట్రపతి గారు చెప్పిండు ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న మనము ఆ సంతానం అయి ఉండి వాగ్దాన వారసులం అంటే బైబిల్ని వాగ్దానము ఎవరికూ అప్పగించబడ్డాయి శారీరకంగా పుట్టిన ఇసాకు కాదు శారీరకంగా పుట్టిన ఇసాకు కాదు ఆత్మీయంగా తయారైన ఇసాకునకు నీవు నీ జీవితం ఆత్మీయంగా తయారైన ఇసాకు ఉండాలా లేక అబ్రాహము సంతానము ఆత్మీయమైంది విశ్వాసం చేత అబ్రాహు మనకు ఏమైనాడు మనం అబ్రాహ్మణకు పిల్లలం అవుతున్నాం విశ్వాసం చేత ఆయన ఆయన కడుపులో మనం జన్మించలేదు ఆయన రక్తం పంచుకొని పుట్టలేదు కానీ మనం ఎప్పుడు ఆయన సంతానం అవుతున్నాం ఏసుక్రీస్తు వలన యేసుని సొంత స్వీకరించుకుంటే నువ్వు ఆయన సంతానం అవుతున్నావు కాబట్టి వాగ్దాలు నీకు రాబట్టి ఇక్కడ మటుకు ఇసాకు సంతానము వారు ఏర్పరచుకున్న ఉన్నత స్థలములు పాడైపోవును పాడైపోయెను పాడైపోవును పాడైపోయెను పాడైపోవునని రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యం ఇది వారికి ఉన్నత స్థలంలో ఎక్కడున్నాయి ఈరోజు లేనే లేవు కదా మందిరము కూలిపోయింది వాళ్ళకి లేదు మందిరం ఏరుశల్యంలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఉన్నత స్థలంలో పాడైపోవనంటే ఎవరి గురించి చెప్పబడింది వాక్యం ఎవరి గురించి చెప్పబడింది వాక్యం కాబట్టి అబ్రాహ్ముల సంతానం క్రైస్తవుల గురించి చెప్పబడుతుంది వీరి ఉన్నత స్థలములు వీరి ఆరాధన స్థలంలో పాడైపోయినవి ఎక్కడన్నాడు అమ్మ ఒక దినం వస్తుంది మీరు దేవుణ్ణి ఎక్కడా ఆరాధించారు అమ్మ ఒక దినం వస్తుంది అన్నాడు సమర స్త్రీతో ఎక్కడన్నాడు యోహన్ సువార్త నాలుగో అధ్యాయంలో అమ్మ ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అన్నాడా ఒక దినం వస్తుంది అది ఇప్పుడే వచ్చింది అనే దృష్టిలో టైం అట్లుంటుంది ఒక దినం వస్తుంది అంటే సరే భవిష్యత్తులో వస్తుందేమో అని అందరూ ధీమాగుంటారు కానీ ఇప్పుడే వచ్చిందంటే భవిష్యత్తులో నిద్రపోవాల్సిన ఇప్పుడు మేల్కోవాలా అది విధానం ఇక్కడ పాడైపోవును అమ్మ ఇప్పుడు పాడైపోయినవి అంటే ఎట్లుంటది ఆయన దృష్టిలో టైం రెండు వేల సంవత్సరాల చెప్పబడ్డ వాక్యం ఇది మరి వాళ్ళకి ఉన్నత స్థలంలు లేవు మరి ఏ ఎవరి ఉన్నత స్థలం గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఇస్ పదలె రోబ్ల రాష్ట్ర పత్రికలో చూస్తాం రెండవ తేదీలో అంతరంగమందు యూదునుగా మార్చబడ్డవాడు నిజమైన యూదుడు బయటికి బాహ్యానికి యూదులిన వాడు యూదుడు కాడు అంతరంగ మందు యూదురిన వాడే యూదుడు అన్న విషయం మనం ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం కాబట్టి నిజమైన యూదులు ఎవరంటే క్రీస్తు పక్షంగా నిలబడ్డ ఆయన కొరకు జీవించే అని రోగుణ రాష్ట్ర పత్రిక రెండో మనం చూస్తున్నాం యేసు మనల్ని యూదులుగా మార్చిండు అంటే యూదులు అనేవాళ్ళు ఒక గుంపు ఆయన ఏర్పరచుకున్న గుంపు ఆత్మీయ ఇస్రాయలు పరిశుధ జనంగము యాజక సమూహము రాజుల వంశము దేవుని ప్రజలు దేవుని సొత్తు పరిశుద్ధ చదంగం ఇన్ని పేర్లు పెట్టినాడు మనకి పేతురాష్ట్ర పత్రిక చూస్తాం కదా మనం అది కానీ ఇసాకు యొక్క ఆరాధన స్థలంలో చెడిపోయినవి అని ఇక్కడ వాక్యం చెప్తుంది ఎందుకు వేరే ఒక అగ్ని అర్పిస్తే చెడిపోతాయి వేరే ఒక పునాది వేసుకుంటే చెడిపోతాయి బ్రదర్ నాకు ఎట్లా తెలుస్తుంది వేరే ఒక అగ్ని పలాని ఆరాధన స్థలంలో పలాని ఉన్నత స్థలంలో అర్పిస్తున్నారని నాకు తెలుస్తుంది వాళ్ళు చెప్పేది వేరే పునాది అని ఆమోసుకి ఎట్లా అర్థమవుతుంది చదువులేనోడు కదా మళ్ళీ చదువులైన ఎట్లా అర్థమవుతుంది నువ్వు బాగా చదువుకున్న వాడు అయితే నీకెందుకు అర్థం కావద్దు అది అసలైన పునాద ప్రవక్తల పునాద అపోస్లేసిన పునాద కాదా అనేది నీకు తెలుస్తుంది నీ బాధ్యత నేర్చుకోవాలా సరే కొంతమంది అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కొంతమంది కొత్త కొత్తగా వస్తూ ఇవి అర్థం కావడం కష్టం కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు మనుషులకు అసాధ్యమే అర్థం కావడం కానీ దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు నీ హృదయ పరిస్థితిని చూసి నీ ఆసక్తిని చూసి ఆయన నీకు ఇవి బయలుపరుస్తాడు నాకు ఇది నేర్చుకోలేనుంది దాని అనరు కదా అదేవారు నాకు తెలుసుకోవాలనుంది బయలుపరచిండి కాబట్టి నీ హృదయ పరిస్థితిని బట్టి నీ ఆసక్తిని బట్టి ఇంత కావాలి ఏమన్నాడు కీర్తన గ్రంథములో ఒక వాక్యం చూసినాం కదా మనం ఏమని చూసినాం నూట పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూడండి దావిదు ప్రార్థన ఎట్లుందో నీ ధర్మశాస్త్ర ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడాలా అనకు ఆశ ఆశ ఉంది ఆసక్తి ఉంది నాకు ఉంది ఆసక్తి నేను చూడాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు ప్రవ్వా నేను మోసపోకుండా సాయపాడు నీ యొక్క ధర్మశాస్త్రంలో నీ యొక్క వాక్యాలను నేను ఆసక్తితో చూడాలా ఆశ్చర్యకరమైన ఇవి నేను నేర్చుకోవాలా నా కన్నులు తెరువు నా ఆత్మీయ నేత్రం తెరువు సరే పంతొమ్మిదవ వర్షంలో ఒక ముఖ్యమైన విషయం చాలా ముఖ్యమైన విషయం ఉంది చూడండి పంతొమ్మిదవ వర్షంలో దావిదురాజు అంటున్నాడు నేను భూమి మీద పరదేశినయ్యున్నాను నువ్వు అంటావా లేదు నేను పలాని చర్చలో నేను పరదేశిని కాను నువ్వు ఎక్కడున్నా పరదేశీవే ఈ లోకంలో పరదేశే పరదేశీలు ఏం చేస్తారు అమెరికాకి పోతే అక్కడే సెటిల్ అయిపోతారా అక్కడి నుంచి నువ్వే వస్తున్నావు ఎందుకంటే భయంకరమైన స్థితి ఉంది అక్కడ ఈరోజు పద్నాలుగు పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అమెరికా చరిత్రలో ఎప్పుడు లేదంటంత వాళ్ళ దేశంలో వన్ నుంచి త్రీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే వందకి మూడు మందికి ఉద్యోగాలు ఉండవు సాధారణంగా ఈరోజు వందకి పద్నాలుగు మందికి ఉద్యోగాలు లేవు అంటే ఊహించుకోండి రెండు వందలకి ఎంతమంది వెయ్యి మందికి ఎంతమంది నూట నలభై మంది లక్ష మందికి ఎంతమంది సో అన్యాయంగా ఉంది పరిస్థితి అయితే నేను న్యూస్ పేపర్లు చదివిన అమెరికన్ గవర్నమెంట్ చాలా బాధపడుతుంది ఎందుకో తెలుసా వాళ్ళ దేశంలో ఒక స్కీమ్ ఉంది ఆ నిరుద్యోగులకు నెలకి ఇంత ఇస్తారు పైసలు అంటే వాడు మూడు కుట్ల తినాలా అన్ని వాడి వాడికి సంబంధించిన అకర్లు కొరతలు తీర్చడానికి కొరకు ఇంత ఇంత అమౌంట్ అని గవర్నమెంట్ ఆ దేశంలో యూరోప్ లో కూడా ఉండేది అవన్నీ పోతున్నాయి అయితే రోజు రోజుకి ఆ నిరుద్యోగులకు ఇచ్చే ఆ యొక్క ఏమంటారు దాన్ని సొమ్ముని డోల్ మనీ ఇంగ్లీష్ లో తెలుగులో ఏమంటారు పెన్షన్ లాగా ముసలవులకు పెన్షన్ ఇస్తారు యోనస్తులకు పెన్షన్ ఎందుకు ఇస్తారు డోల్ మనీ వాళ్ళకి నిరుద్యోగులకు డోల్ అయితే నూటికి పద్నాలుగు మందికి డోల్ ఇస్తుంది అట్లా విపరీతంగా రోజు క్యూల్ కడుతున్నా అంట డోల్ మనీ కాబట్టి దాని స్థితి ఇంకా భయంకరంగా ఏదారుతుంది కొంతకాలంకి గవర్నమెంట్ ఏమైందంటే అరే నీకు డోల్ మనీ ఇవ్వడానికి నా లేదు మనీ నా దగ్గర మనీ నీకు ఇచ్చేది నా దగ్గర మనీ లేకుంటే నీకేమిస్తా అప్పుడు ఈ డోల్ అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి నువ్వు ఇన్ని సంవత్సరాలు నాకు డోల్ మనీ సడన్లీ డోల్ మనీ ఆఫ్ ఎట్లా బ్రతకాలంటా వాడు దాని ఏం చేయాలా లూటింగ్కి షురు కావాలా మొత్తం దుకాణ మీద పడాలా లూట్ చేయాలా దోచుకోవాలా ఆ స్థితికి మనం త్వరలో చూడబోతున్నాం యూరోప్లో నేను చెప్పినా కదా మీకు గ్రీస్ దేశంలో చరిత్రలో ఎప్పుడు జరగని విధానంగా ఈరోజు యవనస్తులు అందరూ మంచి బట్టలు వేసుకొని బిచ్చమడుకుంటున్నారు రోడ్డు మీద నువ్వు ఎక్కడ టీవీలో చూసినావా బిచ్చడుకుంటున్నారు నేను చూసినా ఇట్లా చేతులు పెట్టి అమ్మాయిలు అబ్బాయిలు మంచి డ్రస్ వేసుకుంది పాపం ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది ఈరోజు కూడా పేపర్లో చూసినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు గవర్నమెంట్ ఏం చేస్తే ఏమైతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు అంత భయంకరంగా ఉంది వాళ్ళ స్థితి వేరే యూరోపియన్ దేశము దానికి సహాయపడలేకపోతుంది సహాయపడాలని చెప్తున్నారు లీడర్లు కానీ ఎవడు సహాయపడలేకపోతున్నారు దాన్ని సరే ఇది మనకి ఎప్పుడో చూపించింది దేవుడు ఇంతకో న్యూస్ పేపర్లలో ఈరోజు చూస్తున్నారు టీవీలలో మనుషులు ఈరోజు చూస్తున్నారు కానీ మనకి ఎన్నో సంవత్సరాలు దేవుడు ఇవన్నీ చూపించిండి ఎందుకో తెలుసు నేను భూమి మీద పరదేశిని ఉన్నాను ఏ దేశంకి ఏమైతే నాకేంది నేను భూమి మీద పరదేశిని ఇక్కడ నిరుద్యోగ స్థలం ఉన్న పరదేశి ఇప్పుడు పరదేశి ఉన్నాను నువ్వు ఒక మంచి ఇల్లు కట్టుకుంటావు దాన్ని డెకరేట్ చేసుకుంటావు ఇంకా నువ్వు ఎక్కడికి పోలేవు పరదేశి ఏం చేస్తాడు పోతేనే ఉంటాడు వాడు పోతేనే ఉంటాడు వానికి ఏమన్నా పన్ను కట్టాలా ట్యాక్స్ కట్టాలా సున్నం వేసుకోవాలా ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలా వాడికి ఉంటుంది అక్కడ ఉండదు పరదేశి పరదేశీ ఎప్పుడు పోతేనే ఉంటాడు వాడు వానికి ఏమి బాధలు ఉండవు ఎట్లంగానికి ఏముంటుంది బాధ చెప్ప చిన్న గుడిస అల్యూమినియం గిన్నె దొరికినప్పుడు వాళ్ళు విత్తనాలు వేసుకుంటాడు ఉడకబెట్టుకుంటాడు తింటాడు లేకుంటే ఆకురాలు కోసుకొచ్చుకుంటాడు తింటాడు ఉడకబెట్టుకొని వాడి జీవితం ప్రతి ప్రవక్త అట్లనే జీవించండు కదా బైబిల్లో ఒక ప్రవక్తను చూపించండి చర్చి లోపల ఉన్నాడు ఒక ప్రవక్త ఎక్కడ కనిపించవు మీకు పాత నిబంధన కాలంలో ఏ ప్రవర్తన మీరు చూడండి వాడు ఊరి చివరిన గుడిసేపు పాగేసుకున్నాడు అందులో చిన్న గిన్నె పెట్టుకున్నాడు కుండ పెట్టుకున్నాడు కుండలో ఉడక పెట్టుకుని ఏదో తిన్నాడు గోచి కట్టుకున్నాడు అంతే గడ్డము వాడికి లేదు కూడా హెయిర్ కటింగ్ స్టైల్ గా హెయిర్ కటింగ్ చేసుకుని గాగుల్స్ పెట్టుకునేది లేదు మరి దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు యాచకులు లోపలంటే మాట్లాడుతున్నాడా యాచకులు రాజు దగ్గర ఉన్నారు రాజు ఇనాగ్రల్ ఫంక్షన్ పెడితే యాచకులు పోయి పూజలు చేసేస్తున్నారు రాజు బర్జు యాచకులే వాక్యం చెప్తున్నారు కానీ విని పిలిచిండ్రా ఒక్క కేసు చూపియండి బైబుల్లా పాత నిబంధన కాలంలో ఎట్లా ఉందో దురాత్మ ఈరోజు కూడా వాడు ఉన్నాడు ఏ ప్రభు కూడా అంతే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన ఆత్మ ఎప్పటికైనా ఒకటే రీతిగా ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం అది నువ్వు పరదేశీవి లోకంలో కాబట్టి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది నువ్వు ఈ లోకంలో పరదేశీవి కాబట్టి ప్రవ్వా ప్రవ్వా నేను ఈ లోకంలో పరదేసింది కాబట్టి నేను ఎట్లా జీవించాలా ఎక్కడికి పోవాలా నీ ఆజ్ఞలు నాకు బయల్పరచు మరుగు చెయ్యకు నీ ఆజ్ఞలు నాకు బయల్పరచు ఏవి కూడా మరుగు చెయ్యకున్నాయినా నీకు ఆసక్తి ఉండాలా ప్రవ్వా నాకు ఈ విషయాలు అర్థం కావాలా ప్రవ్వా నేను పోయినవారము ఈ వాక్యకు ఈ వాక్యాలు చెప్పినాక నాకు అర్థం కాని ఒక విషయం ఉండే దాసుల గురించి మూడు గుంపులు కనిపిస్తున్నాయి నాలుగో గుంపు కూడా కనిపిస్తుంది కానీ కొంతమంది దాసులు అని కదా పోయినవారం చూసినాం మనం ఆ వాక్యం కానీ దీర్ఘంగా ధ్యానించలే సరే చూడండి ఇక్కడ ఆమోసు ఏడవ అధ్యాయము ఏడవ అష్టంలో ఇసాకు సంతానము ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోను ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును క్రైస్తవ సంఘాలు నాశనం కాబోతున్నాయి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఎట్లా నాశనం కాబోతుంది చెప్పండి రక్తపాతం అనే విషయం మనం ఎనిసల చూసినాం రక్తము ప్రవహించబోతుంది ఎందుకు వాళ్ళు ఇంకా శరీరంలో జీవిస్తారు మనం శరీరంలో చచ్చిపోవాలా ఆత్మలో జీవించాలా నువ్వు శరీరంగా జీవిస్తే నువ్వు ఇంకా చనిపోలేదు అన్నట్టు శరీర కోరికలు లోకాశయలు ఉంటే నువ్వు ఇంకా చనిపోలేదు అన్నట్టు ఆయన మరణము నీకు విలువ ఇస్తలేదు నువ్వు మరణ భూస్థాపన పునర్ధంలో పాలు వాక్యం చూసినావు అయినా కానీ ఆయన మరణంలో పాల్పొందకుండా ఈ లోకంలో శారీరకంగా జీవిస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడు మరణించాలా నువ్వు ఆయనలో మరణించకపోతే ఆయనలో పాలు లేదు నీకు నువ్వు ఆయనలో భూస్థాపన చేయకపోతే ఆయనతో పునర్ధనం పొందకపోతే నీకు పాలు లేదు ఈ లోకాతీతంగా జీవిస్తే నువ్వు ఇంకా బ్రతుకుతున్నట్లే సావలేదు ఇందాకనే పాడినాం చిన్న గొర్రె పిల్లను వాడుతున్నాం ఏసుగొరే దినదినము మనము చావాల్సిందే శరీరకంగా కానీ ఆయనలో జీవించాలా శరీరంలో చనిపోవాలా ఆత్మలో జీవించాలా అప్పుడే నువ్వు ఆయనకి పాత్రుడు ఇసాకు ఉన్నత స్థలంలో పాడైపోయినాయి వారి ప్రతిష్ఠిత స్థలములు స్పెషల్ చర్చులవి ప్రతిష్ఠిత స్థలములంటే స్పెషల్ చర్చిలు అన్ని పాడైపోయినాయి ఎవడైతే ఇది స్పెషల్ చర్చ్ అట్ ఉండో అది పాడైపోతుంది ఎన్ని ప్రాంతంలో పోయినామని పాస్టర్లు వాక్యం చెప్తే నేను జాగ్రత్తగా వింటాను ఎందుకంటే నాకు తెలవాలి ఇది ఏ ఆత్మ మన బాధ్యత ఎందుకంటే ప్రతి ఆత్మని వివేచించమని వ్యూహాను పత్రికలలో చూస్తాం ప్రతి ఆత్మను వివేచించాలని బాధ్యత వాడు ఎవడన వచ్చిన వాడు నీ బాధ్యత ప్రవేశ వివేచించాలా ఆ ఆత్మలని నువ్వు వివేచించపోతే ఖచ్చితంగా మోసిపోతావు కాబట్టి మనం మోసపోకుండాలా అంటే ఫస్ట్ నీకు ఈ వాక్యాలు అర్థం కావాలా అందుకే దావిద ప్రార్థన అవసరం నీ నేను ఈ లోకంలో యాత్రికుడను పరదేశిని కాబట్టి నేను ఎట్లా జీవించాలనో నాకు నీ వాక్యం అర్థం కావాలా ప్రభు బయల్పర్చ్ ఇసాకు ఉన్నత నాశనము పాడైపోయిన ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును నేను ఖడ్గము చేత పట్టుకొని యోరోబాము ఇంటి వారి మీద పడుదును మటప్పుగుండెండుకు సంబంధించిన అంశాలు ఇవన్నీ క్రైస్తవ సంఘములు ఎట్లా జీవిస్తున్నాయనే విషయం మాట్లాడుతున్నాడు యూరోబాము ఇంటి వారిని శాశ్వతంగా నేను నిర్మూలిస్తా యోరోబాము అంటే శారీరకమైన జీవితం యూరోబామ్ అంటే ఎఫ్రాహిము గోత్రీకుల ఎఫ్రాహిము గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు ఎరోబామిలు ఎఫ్రాహీము ఐగుప్తుల బుట్టిండు ఎవరికి బుట్టిండు యోసేపుకి ఇంకా యోసేపు యోసేపు భార్య ఒక ఐగుప్తు దేవత యాజకుని కుమార్తె కాబట్టి ఎఫ్రాహిము సంతతి తల్లి గుణగణాలు నేర్చుకుని వచ్చింది అర్థమవుతుందా కాబట్టి ఎఫ్రాహిముకు తప్పదు ఎఫ్రాహిము సంతానం వలని నేను నాశనం చేస్తా అంటున్నాను ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా శారీరకం ఉన్నవాళ్ళు బయటికి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన ఎందుకంటే వీళ్ళు ప్రార్థనలు చేస్తారు వర్షిపులు చేస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా శారీరకమైనదే వారి హృదయం అంతా శారీరకమైనదే కాబట్టి శారీరకంగా ఉన్న వాళ్ళందరినీ నేను నాశనం చేస్తాను ఎక్కడ కొన్ని చూసినా రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు అంతే అది గ్యారంటీ రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరవు కాబట్టి మనము శారీరకం ఉండడానికి వెళ్లేదు జీవితం నుంచి బడి రావాలా ప్రతిరోజు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా తృణీకరించుకోవాలా ఆయన కొరకు జీవించడం నువ్వు నేర్చుకోవాలా సరే పోయిన వారము కొంత వాక్యాన్ని మనం చూసి ముగించుకున్నాం నువ్వు కావలివాడి వలే దేవుడిని నియమించి ఒక కావలివాడు ఇంకొక కావలివాణి తయారు చేయాలని మనం కొంతకాలం క్రిందట చూసినాం ఏషా గ్రంథంలో ఒక కావలివాడు ఇంకొక కావలివాణి తయారు చేయాలి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అదే కావలివాడు లోపల ఉండడు ఎప్పుడుండడు వాడు లోపల ఆ ప్రవక్త ఎప్పుడు లోపల లేడు ఈ ఊరి లోపల ఎప్పుడు లేడు వాడు ప్రవక్త ఆ మందిరం లోపల ఎప్పుడు లేడు ప్రవక్త ఏ పండగలో లేడు ఒక పండగ చూపియండి ఒక పండగ పస్క పండగ రోజు నీకు ప్రవత కనిపించింది ఆ పాత నిబంధన కాలంలో ఒక్క స్థలాన్ని చూపించండి ఏ పండుగ నేను కానీ ఏడు పండగలు కదా వాళ్ళు ఇస్వల్పల్లి చేసుకుంది వాళ్ళు బబులోనికి పోకముందు ఏడు పండగలు బబులోన్లో మూడు పండుగలు తెచ్చుకున్నారు అనిల పండగలు హనుకు అని దీపావళి అది ఇస్సలపల్లికి దీపావళి పండగ హనుకు అంటారు దాన్ని ఇంటి ముందు దీపాలు పెడతారు నూనె పోసి కాబట్టి దీపావళి పండుగ అక్కడ కూడా ఉంది సరే నీకు హనుకు తెలియదు కాబట్టి నువ్వు తెచ్చుకోలే నీకు హనుకు తెచ్చుకుంటే నువ్వు తెచ్చుకుంటావు దీపాలు సరే క్యాండిల్స్ పెట్టుకుంటలేరా అది కూడా నాకు హనుకూలాగానే కనిపిస్తుంది ఇప్పుడు త్వరలో ఒక పండగ వస్తుంది దీపాలు పెట్టే పండగ ఏం పండగ క్యాండిల్స్ వెలిగిస్తారు ఇడు ఆహా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు సమాధుల పండగ అయిపోయిందా సో మనకంటే వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు నవంబర్ రెండో తారీఖు అయింది అది మనం ఎట్లా మిస్ అయినాం పండగ అన్ని మిస్ అయిపోతున్నాం మనం పండగలు ఇక్కడికి వచ్చి తిట్టుకోకండి నన్ను సరే నేను ఆదివారము ఒక చర్చికి వెళ్ళిన నేను చెప్పలేదు ఎన్నో సంవత్సరాల నుంచి పిలుస్తుంటే నాలుగు సంవత్సరాల తర్వాత పోయినా చర్చికి సరే ఆడబోతే అంత చిన్నపిల్లలు ఉన్నారు అంత ఆడపిల్లలే చిన్న చిన్న పిల్లలు అది అనాథ ఆశ్రమం అంట సరే ఆశ్రమం చూద్దాం పాపం మా పిల్లలని ఏమైనా ఆదరిద్దామని పోయినా అక్కడికి అక్కడ అంతా చిన్న చిన్న పిల్లలున్నారు సరే చిన్నపిల్లలకి ఏం వాక్యం చెప్పాలా పాటలు నేర్పిచ్చి కొంత వాళ్ళకి చిన్నగా వాక్యం చెప్పి వచ్చినారు సరే అక్కడ పాస్టర్ మనవాడే మనవాడే పాస్టర్ అయితే ఆయన ప్రార్థన చేస్తుంటే టక్కున నాకు కొట్టేసింది ఆయన ఎవరికొరకు ప్రార్థన చేస్తున్నారు తెలుసా ప్రభు మా పూర్వీకులు చనిపోయిన మా ప్రియుల గురించి మేము ప్రార్థిస్తున్నాము అని స్టార్ట్ చేసిండు అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు ఆ ప్రార్థన అది కేథలిక్స్ చేస్తారు అట్లా ప్రార్థన క్యాథలిక్స్ ఆ ప్రార్థన చేస్తారు మళ్ళీ క్యాథలిక్స్ నుంచి ఎక్కడికి వచ్చింది ప్రొటెస్టెంట్స్కి వచ్చింది ప్రొటెస్టెంట్స్ అంటే బయట దానికి వెళ్ళి బయట మళ్ళీ వచ్చినప్పుడు దాని గుణగా తెచ్చుకున్నావు నువ్వు నీకు కొత్త దెలదా పాతవి కథించిన ఇదిగో సమస్తం క్రొత్తవ్యనే విషయం వినలేదా మార్టిన్ లూథర్ చెప్పలేదా బయటకు వస్తేప్పుడు నీ నీతి క్రియ రక్షించవు నీ నీతి క్రియలు చింపిరిగుడ్డలు ఆయన దృష్టిలో నిన్ను రక్షించేది ఏంది విశ్వాసమే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన హబకు గ్రంథంలో మనం ఎన్నిసార్లు చూస్తాం కదా సరే కావలివాడు కావలివానికి ఒక ప్రవక్తకి ఎంత సంబంధం ఉందో చూడండి ప్రవక్త ఎప్పుడు ఊరు చివరినున్నాడు ఎవడు ఊర్లో అడుగు పెడుతున్నా ఫస్ట్ ప్రవక్తనే దర్శించిపోవాలా ప్రవక్త చెప్పాలా లోపల పోవద్దా వద్దా ప్రవక్త నడుపుతారు ఈ ఊర్లో పలాని వాణ్ణి కలవాలా ఎట్ట గలవాలంటే ప్రవక్త గమనిస్తాడు వీణ ఏంది ఇది దేవుని వల్ల పంపబడ్డ ఆత్మననా కాదా దేవుని ఆమోదం లేదా అప్పుడు ప్రవక్త చెప్తాడు పోతాడు వాడు పోయి వాడిని పని ముగించుకొని బయటకు వస్తాడు కూడా అంటే వాడి జీవితాంతము వాడు లోపల ఉండడు వాడు పైన తిరుగుతానే ఉంటాడు ప్రాకారం మీద నీ పని అది నువ్వు ఈ విషయం నేర్చుకోవాలా బ్రదర్ నన్ను నిలగొట్టి బ్రదర్ నుంచి అరే నీకే మంచిది నిన్ను వాళ్ళ మీద నిలగొట్టింది దేవుడే గురించి వచ్చింది బయటికి అబ్రామ్ నుతుతో దేవుడు చెప్పిండ నీ కుటుంబాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలా సదమా గోమరా కాపురసుల మధ్యలో జీవిస్తున్నావు నువ్వు ఎట్లా నీ పిల్లల్ని పెంచుకోవాలా అని చెప్పిండ లేక బయటికి రా అని చెప్పిండ లేదు సహవాసం కావాలి కదా చెప్పిండ అవిశ్వాసులతో నీకు పొత్తు కుదరదు చెప్పిండు వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు వర్షిప్ చేస్తున్నారు కానీ లోతుతో ఎవరాడు నువ్వు బయటికి రా అన్నాడు లోతొచ్చిండు అబ్రామ్కి ఏం చెప్పిండు బయటికి రా లేదు ప్రవ్వా నా కుటుంబికులు నా తల్లి నా బంధువులు అందరి ఇక్కడ ఉంటే వాళ్ళని ఎట్లా విడిచిపెట్టి రావాలన్నాడా ఒక ప్రశ్న వేసిండ బయటకు వచ్చేసిండు ఈ విధానాలు మనం అర్థం చేసుకోవాలా నువ్వు బయటికి రావాలా కావలి ఎప్పుడు బయటనే ఉంటాడు వాడు నిద్ర పోడు వాడు సింహం వల్లే గర్జిస్తున్నాడు అని గర్జిస్తుండ అరుస్తున్నాడు అరుస్తున్నాడు గర్జిస్తలేడు సింహం వల్లే కేకలు వేయాలంటే మనం అరే ఉపద్రవం వచ్చు రాబోతుంది ఈ లోకం మీదకి ఉపద్రం రాబోతుంది అని నువ్వు కేకలు వెయ్యాలా నీ పని అది ఇక్కడ నువ్వు సింహము ఎందుకంటే నీ ప్రభు సింహము ఆ వాక్యం అదే చెప్తుంది కొన్ని వారాల క్రితం చూసినా మనం కాబట్టి నువ్వు లోపల ఉండవు మళ్ళీ బ్రదర్ నేను ఎంతకాలం పైన తిరగాల పైననే తిరుగుతూ ఉంటుంది రాదు మంచిగా ఉంటుంది ఎందుకంటే కింద అంతా ఉంది లోపలంతా చెత్తా ఉంది లోపాలకి వెళ్ళి బయట తీసుకొచ్చిన దేవుడు కృతజ్ఞతతో ఆయనతో పాటు ఉండు నిత్యము నువ్వు సియోను పర్వతం మీద గోరపిల్లతో నివసింతు అనే వాక్యం చూడలేదా నీ జీవిత విధానం ఈ క్షణం నువ్వు ఈ బిల్డింగ్ లో ఉన్నా నీ ఆత్మ సియోను పర్వతం మీద గోరపిల్లతో పాటు నివాసంలో ఉంది అది నువ్వు అర్థం చేసుకోలేవా కళ్ళు మూసుకొని నీ హృదయంలో చూడగలవా నా కన్నులు తెరువని ఇందాక ప్రార్థన చేస్తున్నావు దావిదులాగా మళ్ళీ నీకు అది చూడగలుగుతున్నావా ఈ క్షణం నేను సిను పరత మీద ఆ యొక్క గొర్ర పిల్లతో పాటు నన్ను గొర్ర పిల్ల ఎక్కడికి పోతే నేను అక్కడికి పోతా గొర్ర పిల్ల బయటికి పోతే బయటికి పోతా గొర్ర పిల్ల లోపలికి పోతే నేను లోపలిపోతా గొర్ర పిల్లలు లోపల లేడు ఆయన బయట ఉన్నాడు కాబట్టి మళ్ళీ బ్రదర్ నాకు ఎట్లా సహవాసం నాకు చచ్చిపోతే సమాధి ఎట్లా మా పిల్లలకి పెళ్లిళ్ళు ఎట్లా శిష్యులు కూడా ఎట్లనే అడిగినారు కదా నన్ను వెంబడించట్టే అయ్యా నా తండ్రి చనిపోయిండు ఆయన భూస్థాపన చేసి వస్తా అన్నాడు ఏమన్నాడు అనడం అట్లా అప్పుడు ఏమన్నాడు ఏసు మృతులు తమ మృతములను అవే చూసుకుంటాయి నన్ను వెంబడించి చనిపోయిన వాని గురించి నువ్వు అనుకోవచ్చు ఈ క్షణంలో బ్రదర్ నేను చనిపోతే మళ్ళీ నా సమాధి ఎవడు కడతాడు మున్సిపల్ రోడ్డు కడతాడు అంతే కాదా మీ పిల్లలు నాకు దేవుడు నాకు దేవుడు చూపించండి కొంత ఒక కొన్ని నెలల జీవితం ఎట్లా ముగించబోతుందో నేను లేచిన దుఃఖంలోన్నాను కానీ వదనాలు చెప్పినాను నేను చచ్చిపోతాను నేను ముసలోని అయిపోయినంటే ఏదో ఊర్లో ఒక మంచ మీద పండుకున్నాను అంత అంత గడ్డం ఇప్పుడు లేదు అప్పుడు ఆ మంచ మీద కూర్చుని నా చుట్టూ ఎవరెవరో ముక్కు ముఖం జరిగిన వాళ్ళు అందున్నారు నా కుటుంబీకులు ఎవ్వరు లేరు దుఃఖమే కదా నాకేం దుఃఖం లేదు ఎందుకంటే దేవుని దృష్టిలో రక్త సంబంధం లేదు ఇందక్కడ చూసినావు రక్త సంబంధంలు లేవు దేవుని దృష్టిలో నీ బాధ్యత నీ తల్లిదండ్రులను సన్మానించాలా ఒక తండ్రి లాగా నీ బాధ్యత నీ కుటుంబాన్ని పోషించుకోవాలా అది నీ బాధ్యత కానీ దేవుని సేవా విధానంలో అవి లేవు అననీయ సభ్యుల సంగతి మనం చూస్తాం కదా అవి లేవు చనిపోయి పునరుద్ధరణం పొందినప్పుడు ఎవడు ఎవరికి భార్యలాగుంటాడు అన్న విషయం వచ్చినప్పుడు ఎవరన్నా వేసుకురావు ఏడు మంది పెళ్లి చేసుకున్నామే ఉంది మళ్ళీ వాళ్ళందరూ చచ్చిపోయినాక పునరుద్ధనంలో ఆమెకి భర్త ఎవడుంటాడు అది శరీరకమైన కోరిక నువ్వు చచ్చిపోయాక కూడా నీకు ఆ కోరిక ఉండాల సంబంధాలు శరీరమని చనిపోయినాక పునరుద్ధనం దినమున అందరూ మహిమ శరీరంతో ఉంటారు ఈ శరీరం ఉండదు అన్న విషయం జ్ఞాపకం చేసింది మనకి కాబట్టి కావలి వాడివి ఈ విషయం గ్రహించాలా నువ్వు దివారాత్రంలో కావలిగా ఆచేవాడివే ఈ లోకం మీదకి ఏం రాబోతుందో నువ్వు గ్రహించాలా యునైటెడ్ స్టేట్స్లో ఏమైతుందో గ్రహించాలా అది నువ్వు చెప్పాలా యునైటెడ్ స్టేట్స్ వ్యక్తులకు చెప్పాలా అది నీ బాధ్యత మనం అందుకే మనము కళ్ళమని రేడియో స్టేషన్ స్టార్ట్ చేసినాం మీకు తెలుసు కదా చాలామందికి ఏప్రిల్ థర్టీ ఫస్ట్కి ఏమో దాన్ని మనం స్టార్ట్ చేసినాం సరే ఆ వాక్యాలు ఈ సామాన్య క్రైస్తవ సంఘాలు సహించలేవు ఇప్పుడు మనం చెప్పే వాక్యం వాడు సహించలేడు ఎంత ప్రయాసం చేసినా దాన్ని పబ్లిక్లో రిలీజ్ చేయలేకపోతున్నాం ఎంత ప్రయాసపడుతున్నా అవి పబ్లిక్లోకి పోతలేవు సరే మీకు ఎవరికన్నా ఆ ప్రోగ్రామ్స్ కావాలంటే ఇంకా అడగండి అవి ఎక్కడున్నాయి అని చెప్తాడు మీ మీరు వాటిని వినచ్చు ఇంటర్నెట్లో ప్రపంచమంతటా పోతున్నాయి అవి కానీ అది ఎవరికి పోతుందో వాడికే పోతుంది నాకు తెలుసు అది ఎవరి జీవితంలోకి పోతుందో వాక్యం వాడి దగ్గరికే పోతుంది ఎందుకంటే లోపల ఉన్నవాడికి అర్థం కావవి పిచ్చిది మెంటల్ లాగా ఉందా అని వదిలేసిపోతాడు వాడు రేడియో స్టేషన్ మార్చేస్తాడు టీవీలు స్వాప్ చేస్తాడు ఛానల్స్ అన్ని అంతే ఇది కూడా కానీ అది తగిన వాడికి ప్రవ్వా నీకు వదనాలు అయినా అవి వాడు వినుకుంటాడు వాడు విని వాడి జీవితం మార్చుకుంటాడు దాన్ని అట్లా స్ప్రెడ్ చేస్తాడు అది ఎవరెవరికి పోతుందో నాకు ప్రతిరోజు తెలిసిపోతుంది మెయిల్ వస్తుంది నాకు ఈ ప్రోగ్రామ్స్ ఎవరు వింటున్నారో ఎవరు డౌన్లోడ్ చేసుకుంటున్నారో ఆటోమేటిక్గా నాకు ఒక రిప్లై వస్తూ ఉంటుంది ఒక రెండు నెలల క్రితము ఇంకొక పాస్వర్డ్ డౌన్లోడ్ చేసుకుంటే నాకు రిప్లై వచ్చింది అట్లా వస్తూ ఉంటాయి ఎవరు డౌన్లోడ్ చేసుకుంటే రిప్లై గత మూడు నెలల నుంచి ఇక్కడ చెప్పబడ్డ వాక్యాలన్నీ అక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర ఒక ఇరవై మెసేజ్లు ఉన్నాయి ఇరవై ఇరవై ఇరవై ఐదు ఉన్నాయి అన్ని గంట సేపు ఉన్నాయి మెసేజ్లు అట్లనే యశ్వంత్ బ్రదర్ చెప్పినాయి ఆ జయరాజ్ బ్రదర్ చెప్పిన వాక్యాలు కూడా ఉన్నాయి సరే ఇంకో విషయం మీకు చెప్పాలా మీరు కూడా వాక్యాలు చెప్పాలి ఇక్కడ అవి రికార్డ్ చేస్తున్నాం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం మీరు చెప్పేది కూడా రికార్డ్ చేస్తున్నాం వాటిని మేము ఇంటర్నెట్లో పెడతాం మీకే అభ్యంతరం లేకుంటే కానీ మీరు చెప్పాలా ఎందుకంటే మీరు కావాలి వారు మీరు తక్కువ కూర్చొని వినిపోయే వాళ్ళు కాదు అవసరం లేదు దేవునికి అట్లా ఎంతకాలం మీరు వినాలా ఈ విషయాలని పట్టుకొని ముందుకు పోవాలా బాప్తిజం యోహాను వ్యూహాను గురించి ఎన్నిసార్లు మనం ధ్యానించినాం అరణ్యంలో ఒక కేక ఆయన నీ జీవితం కూడా అంతే ఇందాక చూసినావు నువ్వు పరదేశీవి యాత్రికునివి ఇదిలో ఇది ఒక అరణ్య లోకము ఇది అరణ్యంలో నువ్వు యాత్రికునివి కాబట్టి నువ్వు కేక ఏమని కేక కావాలి వాడు కేక వేసినట్లు నీ జీవిత విధానం అది కాబట్టి దేవుడు నీతో మాట్లాడతాడు ఏం ఉపద్రం రాబోతుందో దేవుడు నీకు ఖచ్చితంగా బయలుపరచారు ఎందుకు ఆమోసు గ్రంథం మూడో అదే మనం ఎన్నిసార్లు చూడలేదు ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని తన దాసులైన పర్వతాలకు బయలుపరచకుండా ఏమీ చెయ్యడు ఇవన్నీ నీకు బయలుపరచాల్సిందే సరే క్లుప్తంగా ఈరోజు మత్తవార్త ఇరవై రెండవ అధ్యాయంలో నీకు కొన్ని వ్యాఖ్యలు తీసుకొని మనం ముగించుకుందాం కావాలి వాడివైన నువ్వు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా అధ్యాయంలో దేవుడు పర్లోక రాజ్యాం గురించి మాట్లాడుతున్నాడు పర్లోక రాజ్యం ఏ రీతి ఉంది ఈరోజు మతేశు సువార్త ఇరవై రెండవ అధ్యాయం పర్లోకరాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసి చేసిన ఒక రాజును పోలి ఉన్నది కాబట్టి పర్లోకరాజం దేనికి సాదృశ్యంగా ఒక రాజుకు సాదృశ్యంగా ఉంది ఆ రాజు ఎవరు మన ప్రభు పర్లోకరాజము ఎవరు యేసు ప్రభు యసు పక్షంగా ఉన్న మీరెవరు పర్లోకరాజ్యం పర్లోకరాజ్యం ఎక్కడుంది అది ప్రత్యక్షంగా రాదు అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు ఎందుకు పర్లో రజం ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉంది అన్నాడు అంటే మీరే మీరే పర్లుగు రాజ్యము ఏసుప్రభే పర్లుగు రాజ్యము ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలా కాబట్టి పర్లో రజం ఏరీతిగుంది ఆ పెళ్లి విందుకు పిలవడవారిని రపించకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుళ్లకు సరే మనము లూకాసు వార్తలు కూడా ఈ వాక్యం చేసినాం కదా పోయినవరం లూకాసు అది చూడండి లూకాసు వార్త పద్నాలుగో అధ్యాన్ని పదార్థాలు సిస్టర్ ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను అనేకులను పిలిచెను గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను అదే ఉపమానం మనము మత్స్వార్త రెండో దెబ్బలు చేస్తున్నాం ఆ వ్యక్తి దేవుడు మన ప్రభువు తన కుమారుని గురించి మాట్లాడుతున్నాడు ఆ పెండి విందుకు అనేకులను అనేకులు పిలవడరు విందు కాలము నందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది అంటే పెండ్లి ఎప్పుడు జరిగింది ఎప్పుడు వాళ్ళకి ఇన్విటేషన్ పంపించిండు మళ్ళీ ఇప్పుడు అని ఎందుకు అంటున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో టైం మనం ఎన్నిసార్లు తనిస్తున్నాం ఆయన దృష్టిలో టైం ముందుకు వెనగలిగిపోతూ ఉంటుంది నీ దృష్టిలో టైం ఎప్పుడు ముందుకే పోతూ ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకోవాలా శరీరంలో ఉన్న మీరు టైం ఎప్పుడు ముందుకు పోతుంటుంది కానీ ఆత్మలో ఉన్న నువ్వు అర్థం చేసుకోవాలి ఇందాక బ్రదనాడు నువ్వు ముస్లింవి కాదు కరెక్టే నువ్వు ముస్లింవి కాదు ఇంకా ఆత్మలో ఉంటే ఆత్మకి వయసు ఏముంటుంది కానీ నువ్వు ఏం ఆలోచించలేవు కాబట్టి పెళ్లి విందుకు ఎప్పుడో బిల్ చేసిండు వెళ్లిన్ అడ్వాన్స్ ఇన్విటేషన్ ఇచ్చిండు వెళ్ళిన్ అడ్వాన్స్ అంటే నేను రెండు రెండు వేల సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాను ఇగో నీకు ఇప్పుడే ఇన్విటేషన్ ఇచ్చినట్టే నువ్వు పిచ్చోండి బాగాదా ఇది లోకం దృష్టిలో ఈ లోకం దృష్టిలో నువ్వు పిచ్చండి ఎందుకంటే నువ్వు శారీరకంగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నావు దేవుడు కూడా అంతే నీకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చిపోయింది ఎక్కడుంది అది నా చేతిలో ఉంది ఇన్విటేషన్ కార్డు ఇదిగో ఇది ఇన్విటేషన్ కార్డు పెండ్లి బిందుకి ఇన్విటేషన్ ఇందులో ఉంది బైబుల్లో నువ్వు బైబుల్ సంఖం పెట్టుకున్నావు కానీ నువ్వు టైం మర్చిపోయినావు సూచనలు మర్చిపోయినావు పెండ్లి బిందుకు సంబంధించిన సూచనలు మర్చిపోయినావు ఎగ్జాక్ట్లీ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫలాని తేదీ అని చెప్పలేదు సూచనలు చెప్పిండు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమంటే చెప్పిండు కానీ నువ్వేం చేస్తున్నావు పెండ్లి బిందు గురించి మర్చిపోయినావు పెండ్లి బిందు పత్రిక వచ్చినాక నువ్వు పత్రికను ఎక్కడో పడేసుకున్నావు చాలా మంది జీవితాలు అదే వాక్యాన్ని పడేసుకుంటే నువ్వు విందుకాలాన్ని గ్రహించలేవు బుద్ధులేని కన్యకలు గ్రహించలేకపోయినారు కాలాని కాబట్టి ఇది దానికి సంబంధించిన వాక్యమే విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువుడని వారితో చెప్పు పిలబడిన వారితో అంటే రెండు సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళతో చెప్పుటకు తన దాసులను పంపెను తన దాసను పంపెను సరే చూడండి రాజుకి దాసులున్నారు స్పెషల్ గుంపిది ఇది నీ జీవిత విధానం అది నువ్వు ఏ గుంపులో ఉంటాయో ఇప్పుడు తీర్మానించుకో సరే మత్సవార్త ఇరవై రెండవ దేనికి రండి నాలుగవ వచ్చిన వారు రానుకపోయి కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రోవిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండి విందు పెండ్లి విందుకు రండి అని పిల్లబడిన వారిని వారితో చెప్పడం దాసను పంపాను గాని వేరే దాసను పంపాను గాని సరే వారు లక్ష్యం చేయక వేరే దాసులు నేను అక్కడి నుంచే ఆగిపోయాను పోయిన వారం వాక్యం వేరే దాసులు చూడండి ముందు ఒక దాసులను పంపించండి గుంపుని ఇన్విటేషన్ బాగా అర్థం చేసుకోండి ఈ యుగ సమాప్తి పర్లగ్రాజ బోధ బాప్తి సమీక్ష వ్యూహాను కాలం నుంచి స్టార్ట్ అయింది పర్లోవరాజానికి సమీక్షించిన బోధ పర్లోవరాజ్యము సమీపించింది మారు మనసు పొందండి అని ఒక పెద్ద కేక వినిపిస్తుంది అరణ్యంలో నీ జీవిత విధానం కూడా అంతే ఆయన ఆ రోజు పర్లోవరాజం గురించి ప్రకటించి నువ్వు ఈరోజు పర్లోవరాజం గురించి ప్రకటిస్తున్నావు పర్లోవరాజము సమీపించింది ఎరితే సమీపించింది అది ఎరితిగా సమీపించింది ఎరితిగా తయారైంది అది అది మొత్తము పాడైపోయింది అది నాశనంగా పోతుంది అన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలా సరే లూకా సువార్తలో మరోసారి చూడండి లేదు లేదు అధ్యాయం ఇరవై అధ్యాయం చూడండి మత్స్యవరికి రెండు అధ్యయనం వేరే దాసులను పంపెను గాని వారు లక్షము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తగమునకు వెళ్ళిరి తక్కిన వారు చూడండి తక్కినవారు వారి దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కొంతమందిని వాళ్ళు పట్టుకొని కొట్టి చంపుతున్నారు ఈ విషయమే మనము వచ్చేవారం ధ్యానిస్తాం ఇప్పుడు కాదు ఈ దాసులు ఎవరు ఎందుకంటే ఒక గుంపేమో ఎడ్లన్ కొన్నది ఇంకొక గుంపు పొలం కొన్నది పొలం భూమి కొన్నది ఇంకొక గుంపు పెండిలో ఉంది వేరే పెండిలో ఉంది ఈ లోకంలో మనుషులు చేసుకునే పెండిలో ఉంది అంటే శారీరకమైన జీవిత విధానం పెండ్లి కానీ అక్కడ ఆత్మీయమైన పెండ్లి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యంలో మూడు క్రైస్తవ గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఒక గుంపు అది ఎద్దులను కొనుక్కున్న గుంపుకి సాదృశ్యంగా ఉంది బిజినెస్ చేద్దాం పొలాలు దునుకుందామని ఇంకొక గుంపు ల్యాండ్ కొన్నది భూమి కొన్నది ఇంకొక గుంపు ఈ లోకపు పెండ్లి ఉన్నది చూడండి అసలున్న పెండ్లి ఈ లోకపు పెండ్లి ఒక గుంపు ఈ లోకపు పెండ్లి విందులో ఉంది ఒక గుంపు బిజినెస్ చేస్తుంది ఇంకొక గుంపు పంటలు పండిసుకుంటుంది అంటే ఈ మూడు క్రైస్తవ గుంపులు శారీరకంగా జీవిస్తున్నాయి ఈ గుంపులు కొంతమంది దాసులను పట్టుకొని తంతున్నారు చంపుతున్నారు సరే ఈ మూడు గుంపులు కాకుండా దాసులు కూడా ఉన్నారు మళ్ళీ ఈ దాసులు ఎవరు ఇది నాలుగో గుంపు దాసులు నాలుగో గుంపు నువ్వు ఎన్నిసార్లు చేసిన వాక్యము ఈ గుంపులు కనిపిస్తూనే ఉంటాయి ఆటోమేటిక్గా విడిపోయిన ఈ గుంపులు కానీ మనం మటుకు ఆసక్తితో జాగ్రత్తగా ఒక గుంపులో ఉండడానికి ప్రయాసపడుతున్నాం కానీ లోపల ఉన్నవాడు తెలియకుండానే మూడు గుంపులలో పడిపోయినాడు మనము తెలిసి వాటి నుంచి బయటకు వచ్చినాం కాబట్టి వాటితో మనకి సవాసం లేదు నువ్వు కావాలి వాళ్ళు నువ్వు పైన ఉండాలా లోపల వాళ్ళు కొట్టుకుంటుంటారు వాళ్ళు తన్నుకుంటారు కొట్టుకుంటారు పాటలు పాడుకుంటారు ల్యాండ్స్ కొనుక్కుంటారు దున్నపోతులు కనుక్కుంటారు ఏమేమో చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ జీవిత విధానం అది మనం మట్టుకో ఆ ప్రయాసంలో ఉండద్దు వాళ్ళ మీదికి త్వరలో ఉపద్రం రాబోతుంది అది నువ్వు వారిని హెచ్చరించాలా బాకా ఊదాలా నీ కేకలు వేసి సింహం వలె కేకలు వేసి వాళ్ళని హెచ్చరించాలా నీ సేవా విధానం అది కాబట్టి సరే ఈ దాసులు తన్ తనులు తిన్న దాసులు చంపబడ్డ దాసుల గురించి వచ్చేవారు నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను ఎందుకంటే ఈరోజు ఎక్కువైపోయింది టైం సరే ఆలస్యం అవుతుంది కాబట్టి మీకు ఆ రేడియో ప్రోగ్రాంలు కావాలంటే ప్రస్తుతం మటుకు వాటిని పబ్లిక్లకి రిలీజ్ చేయలేదు ఎందుకంటే పబ్లిక్లో రిలీజ్ చేస్తే వాళ్ళు వాటిని సహించలేరు ఆ వాక్యాలను సహించలేరు ఏమేం చేస్తారో మనకు తెలియదు కొంతకాలం మట్టుకు వాటిని పబ్లిక్లకు రిలీజ్ చేస్తలేము మీకు ఎవరికి కావాలనుకున్నా మీ ఈమెయిల్స్ మీకు ఈమెయిల్స్ ఉంటాయి ఇవ్వండి నేను పంపిస్తాను యశ్వంతా కాకుండా నేను పంపిస్తా మీకు ఆటోమేటిక్గా ప్రతివారం ఇప్పుడు ఈరోజు ఒక వాక్యం ఏది కదా రేపు పొద్దున్న మీకు అది వచ్చేస్తుంది నేను చెప్పనవసరం లేదు కంప్యూటర్ చెప్పేస్తుంది ఎవరి వరకు ఉందో వాళ్ళందరికీ మీరు రేపటి వచ్చే వారం వరకు ఆ వాక్యం వినొచ్చు ఎంతమందికైనా వినిపించచ్చు మీరు సిడి రాసుకోవచ్చు పెన్ డ్రైవర్లో పెట్టుకోవచ్చు ఇంకేమన్నా చేసుకోవచ్చు దాన్ని ఎట్లనన్నా మీరు అనేకులకు వినిపించచ్చు సో అది ఆ రీతి పోతుంది సరే దాన్ని ఎప్పుడు పబ్లిక్ చేయాలనో అది దేవుడికే తెలుసు మళ్ళీ మేమైతే రెడీగా ఉన్నాం దాన్ని పబ్లిక్లోకి రి రిలీజ్ చేయడానికి వరకు వాటి అవి అది దేవుని చిత్తం దేవుని టైమింగ్ మేమైతే ఇప్పుడు రెడీగున్నాం ఇప్పుడంటే ఇప్పుడు కానీ అది పోతలేదు అవి వాటికి టైం వస్తలేదు సరే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆత్మీయ విధానాలలో ఉన్న వాళ్ళు ఈ యొక్క సత్యానికి రహించిన వాళ్ళ మటుకు వీటిని సహించగలరు మీరు సహించగలరు ఈ వాక్యం మీరు సహించగలరు వీటిని అర్థం చేసుకోగలరు ప్రయా కొంచెం ప్రయాసం ఉంటుంది కొంత కష్టం ఉంటుంది అయినా కానీ మీకు అర్థమవుతాయి ఎందుకంటే పరశుధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నాడు మనల్ని బయటికి పిలిచిన వాడు కాబట్టి వీటన్నిటిని మనకు చూపిస్తున్నాడు నువ్వు వీటిని అర్థం చేసుకో అనేకులతో ప్రకటించు అనేకులకు వీటిని బయలుపరచుకోండి మీరు వాటిని నేర్చుకొని మీరు పోయి చెప్పండి అనేకులకు ఆ విధంగా కావలివాడి జీవితం విధానంలో నువ్వు జీవించగలవు అటువంటి కృప దేవుడు మనకు అందరికి ఇవ్వాలని మనం ప్రార్థిస్తాం